సో ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనం చేశాడు చేసి కలిగి మళ్ళీ రైలు ఎక్కి ఒక రాసి వెళ్ళాడు వీసా పీలో నిలబడ్డాడు వీసా వచ్చింది రాలేదు అది ఆయన మనస్సు స్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి టెన్షన్లో ఉంటాడా ఉండడా మద్రాసు వెళ్లాల్సిన వాడు హైదరాబాద్ వచ్చేటంటే అసలు టెన్షన్ రెండు రోజులు విశ్రాంతిగా ఇద్దరిగే కూర్చుని మద్రాసు మళ్ళీ ట్రైన్ ఎక్కి విశాకి వెళ్లాల్సింది పోయి రెండు రోజులు ముందు హైదరాబోతాయ్ ఇక్కడ దేవుణ్ణి దర్శిస్తున్నాడన్న పేరే గాని ఈ దేవుణ్ణి దర్శిస్తున్నాం ఇంత ఖర్చు పెట్టి ఇంత శ్రమ కూడా దర్శిస్తున్నాం ఇంటికి ఫలం ఉంటుందో ఉండదో అని మనస్సు బితుకు బితుకు ఉంటుందా తీరా అక్కడికి వెళ్లిన తర్వాత వెంకటేశ్వర స్వామి నన్ను రక్షిస్తాడా రక్షించడా సందేహంతో క్షీరం ముందుకు వెళ్తూ ఉంటాడా ఇంతకీ చెప్పొచ్చింది నన్ను అడిగాడు మీరు ఆశీర్వదం నేను ఆశీర్వదం ఉంటుంది నేను శుభం భూయాత్ర శుభము అనుకోగా అంటే ఇప్పుడు శుభం అంటే వేషానే కాదు శుభం అంటే వేషాన్ని నువ్వు వెళ్ళ చెప్పగలం ఒకప్పుడు ప్రాణాంతకం అయిపోయింది శుభం వేష కాదు శుభం ఏమిటో ఈశ్వరుడు మీకు తెలియాలి నీకు తెలియదు కాబట్టి సరే వెళ్ళి ఇంటికి వీష రాలేదు వీష రాకపోతే ఇతనికి వెంకటేశ్వర స్వామి మీద ఉండే శ్రద్ధ పైకి చెప్పకపోయినా శ్రద్ధ దెబ్బతిందా లేదా మనస్సు ఎంత అనుజదిగా ఉంటుంది ఎంత మొత్తం వ్యవహారంలో వారం రోజులు అదే అవగాడి లేవు సపోజ్ ఇంకొక ఆయన ఉన్నాను అనుకోండి వేష వస్తే ఈశ్వర కృప వెళ్తాము వేసా రాలేదనుకోండి మన భారతదేశంలో మనం అడుగుతాము మన దేవుళ్ళు నోటి ఇక్కడ అనుగ్రహం ఉండాలి కానీ ఈ విష వస్తే రాకపోతే ఎంత అని దాన్ని నిరాదరణ చేయడం నేను అన్నా ఎవరు ధనం పెట్టుకున్నా వెళ్తాం దండం పెట్టుకుని వెళ్ళి దేనికి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దండం పెట్టుకుని వెళ్ళి కాబట్టి ధనం పెట్టుకుని వెళ్తాం వాడు అడుగుతాడు నన్ను అడిగాడు ఏమో దేశాలు ఏమంటామో అవుతుంటావా ఏదో అడిగాడు ఏదో ప్రశ్న అడిగాడు నేను చెప్పి సమాధానం నేను చెప్పాను సో సో ఏదో అడిగాడు నేను నిర్దిప్తంగా చెప్పాను చూడ మా గురువుగా బాగున్నారు నువ్వు ఇస్తే వెళ్తాను అడుగుతాడు అది ఈశ్వరుని అనుగ్రహం అవి వాడి బుద్ధిలో ప్రవేశించి నాకు నేను వెళుతున్నాను ఒకవేళ ఈశ్వరుడు ఇప్పించలేదు అనుకోండి నష్టమే వచ్చింది ఆరు మాసాలు పాఠం శివాలం ఆశ్రమంలో ఆరు మాసాల వరకు సంవత్సరం పొడుగుతా చెప్పు బస్ ఏది ఈశ్వరుడు ఇస్తే దాన్ని మేము స్వీకరిస్తామో అని మీరు అన్నారనుకోండి మీ మనస్థితి ఎంత ప్రశాంతంగా ఉంటుంది భయం ఉండదు దిగులు ఉండదు బెంగు ఉండదు ఆందోళన ఏమీ ఉండవు విచేతనే కర్మ ఫలాన్ని ఆశ్రయించి కర్మలు చేసేవాడికి మనస్సులో తీవ్రమైన విక్షేపం ఉంటుంది కర్మఫలాన్ని త్యాగం చేసేసి ఈశ్వరాత్మ బుద్ధితో కర్మను చూసేవారికి మనస్సు యకాగ్రంగా సైలెంట్ గా తాగు ఉంటుంది అని చెప్తున్నారు అది యోగం యోగము చిత్త సమాధానం ఎందుకంటే మనస్సుకి విక్షేపాన్ని కలిగించేది కర్మఫల తృష్ణ నీకు ఎప్పుడు కూడా దురాశ లేకపోతే ఆశనే నీకు మనస్సుకి అలగడని కలిగిస్తుంది మీకు ఏ ఆశ లేకుండా కూర్చున్నారనుకోండి ఏ అలజడి ఉంది ఏ అలజని లేకుండా మనస్సు సమాధానంగా ఏకాగ్రంగా ప్రశాంతంగా ఉండడం పేరే యోగము ఇప్పుడు ఈ ఈ గృహస్థే నిష్కామంగా చేసుకుంటున్నాడు ఆయన మనస్సు ప్రశ్ ఉంటుంది కాబట్టి వాస్తవంగా ఆయనే యోగి ఇంకొక ఆయన అక్కడ గుహలు కూర్చుని ఆ గుహలోపల కూర్చుని జపం ఆయన మనస్సు అంతా కూడా హైదరాబాద్ పురోగజంలోనే తిరుగుతూ చాలా ఆందోళనగా కూర్చొని జపం చేస్తున్నాడు ఈ జపం ఏమైందో ఇంకో అక్కడ నుంచి పెట్టి ఇక్కడ కూర్చో కూర్చున్నాం మనం అక్కడ ఎలా నడుస్తుందో ఏదో ఒక గడిగ కూర్చున్నాడు ఆయన ఇప్పుడు యోగియా కాదా కాబట్టి ఎక్కడికో వెళ్ళి ఇలాగే నితాలుగా కూర్చుంటే యోగి అయిపోతా ఎలా మరి యోగి అంటే చిత్త సమాధానం ఎక్కడ ఉంటే వాడు యోగి ఆ చిత్త సమాధానము చిత్త ఏకాగ్రత ప్రసన్నమైన మనస్సు ఈ కర్మ చేసి నిష్కామ కర్మలో చెప్పి ఉంది కదా కాబట్టి వీడే యోగి అయితే ఒకవేళ గుహలో కూర్చుని ఏకాగ్రంతో తపస్సు చేస్తున్నాడు ఆయన యోగ ఉన్నా కాదా ఆయన ఎలాగూ ఎగే ఆయన ఎలాగూ యోగే ముఖ్య యోగి ఆయన ఎప్పుడూ వీడు ఆయన గొప్పవాడు కాదని కాదు ఇప్పుడు ఒక పిల్లవాడు ఉంటాడు ముద్దుగా ఒక పిల్లవాడు పుట్టాడు లేక లేక కలిగిన పిల్లవాడు వాడికి మీరు దొరబాబుడు పేరు పెట్టుకున్నారు అలా పెట్టుకుంటారు గొప్ప అంటే ఇప్పుడు ఒక దొర ఉన్నాడు అక్కడ ఆ దొర దొర కాదని వీడే ధరను అర్థం అవన్నది కాదు అవరెప్పుడు దొర మా పిల్లాడు కూడా అంత గొప్పవాడు అని అలాగే సర్వసంగ పరిత్యాగం చేసి ఆత్మవిష్టలో ఉన్న సన్యాసిలు ఇప్పుడు జీవన్ముక్తి అలాగే ఏకాంతంలో ఉంటుంది గుహ అంటే అర్థం చీకట్లో కూర్చోండి కాదు ఏకాంతంలో ఉంటూ ఆ చిత్త ఏకాగ్రతతో ధ్యానం చేసుకుని గొప్ప యోగి ఎప్పుడూ మహాయోధి అంత సందేహం కాదు మనం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు వాళ్ళు ఎప్పుడూ మహాత్ములు మనం ఏమనుకున్నామంటే ఇక్కడ గృహంలో ఉంటూ భార్యాపిల్లలతో ఉంటూ ఇంత ప్రేమగా ఇంత నిష్కామంగా ఈయన కర్మయోగాన్ని ఆశ్రయించుకున్నాడే ఈయన సన్యాసంటే ఈయనండి యోగి అంటే ఈయనండి అని స్థుతిస్తున్నారు కాబట్టి యథార్థమైన సన్యాసిలు దాన్ని ముఖ్య సన్యాసి అంటారు అలాగే ముఖ్య యోగి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాడని మీరు అనుకోకూడదు ఎందుకంటే ఆ పూర్వపక్షం నువ్వు సహా మొచ్చుకోండి అందుకోసం ఇత్యవసంపన్నయం మంతవ్య కాబట్టి ఈ నిష్కామ కర్మయోగి ఇటువంటి దివ్యమైన గుణములు కలిగి ఉన్నాడు దివ్యమైన గుణములు పొందుగుణ ఒకటి పరిత్యాగము రెండు చిత్త సమాధానం సన్యాసము యోగము అంటే అవే ఈ దివ్య గుణ సంబంధించుడై ఉన్నాడు కనుక ఈయన తప్పనిసరిగా సన్యాసం ఎంత గొప్పవాడో అంత గొప్పవాడు యోగి ఎంత గొప్పవాడు అంత గొప్పవాడు న కేవలం నెలగ్ని అగ్రియ సన్యాసీ యోగి చేతి మంతవ్య లోకంలో ఓ దృష్టికోణం అవుతుంది ఎవరైతే సర్వసంగ పరిత్యాగం చేస్తారో వాళ్ళు సన్యాసులు ఎవరైతే ఏకాగ్రంగా తపస్సు చేస్తారో వాళ్ళు యోగులని దృష్టికోణం అవుతారు అది కరెక్టే అంటే తత్వంగా కానీ వాళ్ళు మాత్రమే సన్యాసులు యోగులు అని మాత్రం అనుకోవచ్చు కేవలము వాళ్లే సన్యాసి యోగి ఇక్కడ మన నలుగురులో ఉన్న వీడు వీడికి ఏమీ ఆ మహిమ లేదు అని మాత్రం మీరు అనుకో అని అభిప్రాయం నిర్గత అగ్న కర్మాంగభూత సహా నిరగ్ని నిరగ్ని అంటే సర్వసంగత ర్యాగం చేసిన సన్యాసిని నిరగ్ని అని గర్వేస్తా అంటే ఆ వ్యక్తికి జీవితంలో అగ్ని సంబంధం వదిలిపోయింది అగ్ని సంబంధం ఎలా ఉంటుందంటే అగ్నిహోత్రం చేసినప్పుడు అగ్ని హోమం చేస్తారు అదే అగ్ని సంబంధం రెండో అగ్ని సంబంధం అగ్ని యోషి యోషావా గౌతమాగ్ని చాంద్ర విద్యలో పంచాగ్ని విద్యలో వస్తుంది హే గౌతమ యోషాభావ అగ్ని సో భార్య అగ్ని ఆమె అగ్ని కనుక ఆ భార్యా సంబంధం త్యాగం చేశాడు సన్యాసం అంటే మన అదే కదా అది రెండవది మూడవది గృహస్థు మరణిస్తే దేహాన్ని భస్మం చేస్తారు క్రమేషం చేస్తారు కానీ సన్యాసి మరణిస్తే దేహాన్ని క్రమేషం చేయాలి అగ్ని సంబంధం వదిలిపోయి అగ్ని సంబంధం ఉండదు ఇది నిరగ్ని ముఖ్య సన్యాసి ఇది గృహస్థు ముఖ్య సన్యాసి కాదు గౌణ సన్యాసి అంటే ఒక గుణాన్ని బట్టి వచ్చిన సన్యాసి ఏంటారు గుణము త్యాగము త్యాగము సన్యాసి సన్యాసి ఎందుకు వేయడం త్యాగాన్ని బట్టి అయ్యాడు వీడు కూడా త్యాగాన్ని చేసేడు కాబట్టి వీడు కూడా సన్యాసి గుణాన్ని బట్టి సన్యాసి అయ్యేటప్పటి నుంచి వాస్తవంగా అగ్నిహోత్రాలని వాటిని విధి ప్రకారం విధిని బట్టి ఆశ్రమ స్వీకారం చేసిన సన్యాసి కాదు గుణాన్ని సన్యాసి దాన్ని గౌణ సన్యాసి అని కాబట్టి ముఖ్య సన్యాసికి అగ్నిహోత్రం ఉంటుంది లోకన్ లో తిరుకృష్ స్వా కొంతమంది సన్యాసులు ఏం చేస్తారంటే హోమాలు ఊపి చేస్తారు అలా చేయకూడదు ఎందుకంటే సన్యాసికి అగ్ని సంబంధం ఉండదు అంచేతలే సన్యాసి ఒడుగుకు తినడం కూడా ప్రపంచం ఇబ్బందికరమైన విషయం ఒడుకు తినచ్చు కదా ఇప్పుడు ఉద్దేశాలం దాకా ప్రాథమిక దాంట్లో వంతు తెచ్చుకుంటే ఎంతసేపు నడక అరగంట నడక వెళ్ళి ఏదో యోగం చేసి ఇచ్చేసి చేస్తాడు ఆ దాంట్లో సగం ఎనర్జీ పెడితే కుక్కర్ వాడేస్తుంటే నాలుగు మెత్తుకుని వండేసుకుని కూర చేసేసి తినేసేయచ్చు ఎందుకు చేయకూడదా పని వీళ్ళు వీళ్ళు భోజనం వాళ్ళు భోజనం పెట్టాలి ఏమిటి అంటే వంట నేర్చుకోలేరా ఎన్నే కాసిన వాడు వంట తెచ్చుకోలేదు అది కాదు సౌక్యత సౌ చేతి అగ్ని లేదు అందుత మళ్ళీ అగ్నిహోత్రం అవంతొచ్చడం అగ్ని సంబంధం లేదు సన్యాసికి అందుగురించి ఎవరో వండి పెడితే మనం తినడం అని ఒక వ్యవస్థ అది ఒక ప్రిన్సిపల్ అందుకంటే కేయశ్చ అనగ్ని సాధన అవిద్యమానా తపోదానాది కాస్రియ ముఖ్య సన్యాసికి క్రియలు ఉండవు నిరగ్ఞాక్రియ ఆ పదాలని వ్యాఖ్యానం చేస్తున్నారు ముఖ్య సన్యాసికి కర్మలు ఉండవు కర్మలు అంటే ఏమిటి సో అగ్ని సాధనముగా కలిగిన కర్మలు ఏమీ అగ్ని సంబంధం కర్మలు అంటే భార్య కూడా అగ్నే సంతాన ప్రాప్తి కూడా అగ్ని సంబంధం ఉన్న వస్తుంది తర్వాత అగ్నిహోత్రం చేయటం అది కూడా అగ్ని సంబంధం ఉన్న క్రియ అంతేష్టి కూడా అగ్ని సంబంధం ఉన్న క్రియ తర్వాత తపస్సు తపస్సు అంటే చాంద్రాయణ వ్రతము ఇలాంటి వ్రతాలు ఉంటాయి మాఘమాసం వ్రతము ఋషి పంచమీ వ్రతము ఇలాంటి ఋషిపంచమీ స్త్రీలకు కనుక్కండి పురుషులకు కూడా ఏదో వ్రతాలు ఉంటాయి ఆ వ్రతాలు కూడా ఏమి ఉండవు సన్యాసం చేహస్థులకు ఏదో దానాలు ధర్మాలు చేసి తీరాలని కొన్ని నియమాలు ఉంటాయి సో అసలు గృహస్థున్నాడు అనుకోండి అన్నం వండుకున్న తర్వాత ఇంటికి వచ్చిన అతిథికి తప్పని తర్వాత ఏమో కాకులు పిల్లులు అవి ఉంటే వాటికి కూడా ఏదైనా ఒక వెతుకులు పెట్టాలి అని ఒక బలి అంటారు ఇవి గృహస్థుకి నియమాలు సన్యాసికి నియమాలు ఏముండవు సన్యాసి ఏమైనా క్యారీకి పంపించాలనుకోండి ఇప్పుడు అతిథిని పెట్టి మనం తిన అలాంటి నియమాలు ఏమి ఉండవు వాళ్ళు తినేసేకంటే సో కనుక ఈ దానాది కూడా సన్యాసికి ఏమైపోయి కాబట్టి అక్రియ కాబట్టి ఈ విధంగా అగ్ని సంబంధము క్రియా సంబంధము తపస్సు దానము తీర్థయాత్రలో మొదలైన ఈ క్రియలతో సంబంధము లేని సర్వసంగతం త్యాగి ఎంతటి వాడు ఈ గృహస్థు కూడా అంతటి వాడు మా అబ్బాయి దొరబాబు అన్నట్టు అంటే అబ్బాయి పచ్చగా ఉన్నాడు తాములుగా వీళ్ళందరూ కొంచెం చోటుగా ఉంటారు ఆ ఒక్క పచ్చగా ఉన్నాడు కాబట్టి వీడికి దొరబాబు అని చెప్పారు అలా ఆ పచ్చధనం అనే గుణాన్ని బట్టి జ్వరం చెప్పారు దాని అర్థం వీటి దొర అయిపోయడమే లేకపోతే వాడు ద్వారా రాకుండా పోయడమే కాదు సో అది ఒక స్థుతి దాని మీద ఒక పూర్వపక్ష నిరగ్నేవచ్చుస్మృతి యోగ శాస్త్రేషు సన్యాసివం యోగిత్వ ప్రసిద్ధం సన్యాసి యోగి అనే రెండు పదాలు మీరు వాడే మాకు తెలిసి శృతులు వేదాలు మీరు చూడండి స్మృతులు మనస్మృతి మొదలైన స్మృతి గ్రంథాలు చూడండి లేకపోతే పతంజలి మహర్షి యోగ శాస్త్రాన్ని చూడండి ఎక్కడ చూసినా అగ్ని సంబంధం లేని వాడిని సన్యాసన్నారు గృహస్థ ఆశ్రమాన్ని విడిచిపెట్టి అగ్ని సంబంధాన్ని విడిచిపెట్టి భార్యాచ్యాగం చేసిన వాళ్ళు సన్యాసన్నారు సమాధి స్థితిలో కూర్చున్న వాడిని యోగన్నారు మీరేమిటో విదూరంగా ఈయనేమో గృహస్థుని పట్టుకుని ఈయన సంబంధం ఉన్నవాడు అగ్ని వీళ్ళు పెట్టినవాడు కాదు సమాధి కూడా ఎరగదు ఈయన్ని పట్టుకుని సన్యాసి యోగి మాకు తెలుసున్న సన్యాసి యోగి అలా లేదు మరి శృతులు స్మృతులు యోగశాస్త్రం అలా చెప్పలేదే అదే పరదం కథమిహ సాగ్నే సీయస్ సన్యాసత్వం యోగిత్వం అప్రసిద్ధముచ్యతే మీరేం చెప్తున్నారు అగ్నిహోత్ర సంబంధం ఉన్న గ్రహస్థు సన్యాసం ఉంటుంది తర్వాత క్రియలను చేసుకుంటూ క్రియ అంటే విక్షేపం అవుతుంది మనస్సుకి విక్షేపం అవుతుంది క్రియా సంబంధం లేకుండా సమాజంలో కూర్చుంటే విక్షేపం ఉంటుంది క్రియలు చేస్తూ ఉన్నాడు కొద్ది నుంచి సాయంకాలం ఏదో పనులు చూస్తున్నాడు వీళ్ళు భక్తులు యోగి అంటున్నాడు ఆ శాస్త్రాల్లో చెప్పిన సన్యాస లక్షణము యోగ లక్షణము వాటిని పక్కన పెట్టేసి మీరు ఏదేదో కొత్తగా చెప్తున్నారా ఇది ఎలా చూపుతుంది అది బాగుపక్ష అంటే అప్రసిద్ధం ఎందుకంటే ప్రసిద్ధి కూడా అలాగే ఉంది లోక ప్రసిద్ధి ఇప్పుడు ఇలాంటి వేషం వేసుకునే వాళ్ళని ఎవరైనా చూపించి సన్యాసి అంటే మీకు లోకంలో వెళ్ళాన బాగుంటుంది కానీ మామూలుగా మామూలు వేషం వేసుకున్న గృహస్థులు చూపించి ఈయన సన్యాసం లేదు వినేవాళ్ళకి ఎలా ఉంటుంది పరిచయం చేయడానికి కూడా శోభగా ఏమో కాబట్టి లోక ప్రసిద్ధి శాస్త్ర ప్రసిద్ధి వాటిని అన్నింటినీ వదిలిపెట్టేసి ఓ గృహస్థుని పట్టుకుని వీడే సన్యాసి వీడే యోగి అంటున్నారు ఏమిటండి అని కోరు నై దోషము కాదు అందువల్ల ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ గృహస్థుని పట్టుకుని ఇంకా వీడికి నుంచి సన్యాసి యోగి అని చెప్పేసేసి వాళ్ళని ఏదో మార్చేద్దామని కాదు చెప్పిన మాట అలాంటి ఇంట్లో వాళ్ళు కూడా పెద్ద పడుకుంటారు ఇలా గృహస్థలు భోజనాలకు వెళ్ళి ఈయన సన్యాసి ఏ అన్నారనుకోండి ఇంకా వాళ్ళు భిక్షకు కూడా పిలవాలి ఎందుకంటే గృహస్థగా మిగిలి ఉంటారు వాళ్ళు ఆశపడతారు కానీ ఇలాగే సన్యాసం ఇంటికి వీళ్ళు భిక్షకు వెళ్ళిన తోట అలా సన్యాసం పిండి అలాగే ఎక్కడ కాబట్టి అక్కడ అభిప్రాయం అది కాదు శ్రీకృష్ణుని అభిప్రాయం ఏంటంటే సంపాదన సంపాదన అంటే సంపిపాద ఇషితత్వ ఇది చాలా టెక్నికల్ వర్డ్స్ సంపాదన సంపాదన ఏంటంటే అభిసంపాదన కాదండి సంపాదన సంపత్తి అని ఒక ప్రక్రియ ఉన్నది ఇది ఎలాగంటే పసుపు ముద్ద తీసుకుని దాని మీద భావన చేస్తారు దాన్ని సంపాదన అంటారు సంపదుపాసన అల్పం మీద అధికారిని భావన చేస్తే దానికి సంపాదన ఈయన అవడానికి గృహస్థ భార్యా సంబంధం ఉంది అగ్ని సంబంధం ఉంది కర్మ సంబంధం ఉంది కానీ సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి యోగి ఏ మోక్షానికి అర్హుడో అంతటి మోక్షానికి ఈయన కూడా అర్హుడు సుమా అని తక్కువగా కనబడేవాణి ఎందు ఎక్కువ గుణాన్ని ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు శ్రీకృష్ణుడు అది ఆయన ఆకాంక్ష సంపిపాదీ శిపత్వ సంపాదించం పుష్పత్వ అలాంటి సంపత్తును చేస్తున్నారు సంపత్తు అంటే ఇదే తక్కువ దాని మీద ఎక్కువ దానిని ఆరోపించడం పసుపు ముద్ద మీద విఘ్నేశ్వరున్న విఘ్నేశ్వరుడు అంటే సమయత్వ సృష్టి స్థితిని కారణాయి ఆయన్ని తీసుకొచ్చి పశు ముద్ద గుర్తుపెట్టేసి ఇదే ఇదే విధ్నే అన్నారా లేదా ఆ విధంగా అవడానికి గృహస్థే అయినా క్రియా సంబంధం అగ్ని సంబంధం మూలడే అయినా వాస్తవంలో యథార్థ ముఖ్య సన్యాసి ముఖ్య యోగులకు లభించే మోక్షం కూడా ఇంక లభించేస్తుంది లేని స్థుతి చేస్తున్నారు కయాచిత గుణవృత ఒకనొక వృత్తి అంటే లక్షణ అంటే ఆ పదానికి కొంచెం మార్పు చేసి అర్థం కలుగుతారు అది లక్షణ ఎలాగంటే గంగాయ దోషం కాశీ ఎక్కడుంది అని అడిగితే గంగలో ఉంది కాశీ అని చెప్పారు అనుకోండి గంగలో కాశీ మా మిత్రులు ఒక ఆయన అడిగారు ఆయన ఆశ్రమం ఎక్కడుందండి మీద అడిగితే సముద్రంలో ఉంది అని చెప్పారు ఎందుకంటే భీములపట్నంలో బీచ్ ఒడ్డున ఉంది ఈయన సముద్రం ఈయన ఆశ్రమం ఈయన ఆశ్రమం ఆ కాంపౌండ్ వాళ్ళకి సముద్ర కిరటాలు వచ్చి చోటుకి మధ్యలో ఎక్కువ సోటు లేదు అప్పటికప్పుడు జగలగా వస్తే ఈయన గోడ మీద పడి వచ్చి సముద్రంలోనే ఉంది ఆశ్రమం అని చెప్పిన సముద్రంలోనే ఉంది అంటే అర్థం ఏమిటి సముద్రానికి బాగా తెగారట గడ్డు మీద ఉంది అని కాశీ ఉందంటే గంగా తీరాన ఉంది అర్థం అక్కడ గంగా శబ్దానికి ప్రవాహం అర్థం చెప్తే నగరం ప్రవాహంలో ఎందుకుంటుంది ఉండదు కదా కాబట్టి గంగా శబ్దానికి ప్రవాహము అని కాకుండా ఆ ప్రవాహ తీరము అని కొంచెం మార్పు చూసి దీన్ని లక్షణ దాన్ని గుణ వృత్తి అని కూడా అంటారు ఒక గుణాన్ని బట్టి గంగా తీరాన్ని ఉంటే అది పరమో పవిత్రంగా స్వచ్ఛంగా శీతలంగా ఉంటుంది అని ఓ గుణాన్ని బట్టి అలా చెప్పారు అలాగే సన్యాసికు ఉండేటువంటి త్యాగము అనే ఉంది యోగుకు ఉండే చెత్త సమాధానము అనే ఉంది ఆ గుణాలను బట్టి ఈయనే సన్యాసింది ఈయనే యోగి అని అని స్ చేశారు కానీ మొత్తానికి నిష్కామ కర్మయోగము యొక్క మహిమని చెప్పటానికి మాత్రం చాలు అనే అభిప్రాయం రక్తం మీద శ్లోకం యొక్క తాత్ప్రం చెప్తారు మంచి శ్లోకం అంటే ఇంతదాకా కర్మయోగం మీద మూలంత వ్యవస్థ నడిచింది రెండో అధ్యాయంలో ప్రారంభమైంది కర్మయోగం కర్మంగా అధికారుస్తే అని మొదలైంది అసలు నిజానికి ఎలా మొదలైందంటే యోగే విమాంసును నీకు సాంఖ్యయోగం చెప్పాను ఈ పైన కర్మయోగం చెప్తాను విము అని మొదలుతాయి నేహాధిక్రమణా సృష్టి అని రెండో అధ్యాయంలో మొదలయ్యారు మొదలయ్యి రెండో అధ్యాయం అంతా నడిచి మూడో అధ్యాయం అంతా నడిచి నాలుగు నూరా కర్మంగా కర్మ తపశేతని పారా విష్కారంగా చెప్పి ఈ కర్మయోగం అనే టాపిక్ను పట్టుకుని శుభ్రంగా ఎంత తరువుగా చెప్పాలో అంత తరువుగా చెప్పేసి మళ్ళీ దాన్ని ఒక్క శ్లోకంలో పరామర్శించారు మొదటి శ్లోకంలో ఎందుకంటే కర్మయోగం బహిరంగం ఆ బహిరంగం అనే కర్మయోగాన్ని మీరు ఎప్పుడైతే అనుష్ఠిస్తారో మనస్సు పవిత్రమైపోతుంది మనస్సులో రాగద్వేషాలు పెట్టుకుంటే మనస్సు అలజడి బాగా పెరిగిపోయి మనస్సుకు విశ్రాంతి ఉంటది అలా కాకుండా రాగద్వేషాలని కామల్ని పక్కన పెట్టేస్తే మనస్సు చాలా ప్రసన్నంగా ఉంటుంది ఆ విధంగా ప్రసన్నమైన మనస్సులో ఆత్మతత్వము అనుభవానికి వస్తుంది అందుకోసం కర్మయోగము అటువంటి ప్రసన్నతని మనస్సుకి సంపాదించి పెట్టడంలో తిరుగులేని ఉపాయము కాబట్టి గ్రహస్థుడైన వాడు వ్యక్తికల్గా ఏమో మూవ్ కావచ్చ అంటే గృహస్థాశ్రమాన్ని విడుతుపెట్టి సన్యాసం పుచ్చుకునే ఏదో చేయనక్కర్లా ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉంది ఆ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు గృహస్థాశ్రమంలోనే ఉండొచ్చు హైదరాబాద్ లో ఉన్నవాడు హైదరాబాద్ లోనే ఉండొచ్చు ఋషికేష్ వెళ్తున్న కదా ఏదైనా పరుగులు వెళితే లేదు సార్ సో ఎక్కడున్నవాడు అక్కడే ఉంది త్యాగము చిత్త సమాధానము అనే రెండు గుణాలను కనుక పట్టుకోగలిగితే వాడే సన్యాసి వాడే యోగి ఆ రెండు గుణాలు పట్టుకునే ఒకే ఒక ఉపాయం ఏమిటో తెలుసిన నిష్మకర్మయోగ స్వాం సు ప్రా యోగమిు పాండవ్యస్తా అవతారిక అంటే శ్లోకాన్ని శంకరులు అవతరింపజేస్తారు ఎంట్రడ్యూస్ చేస్తారు ఈ అవతారికలు ఎంపికస్తాయంటే గడచిన శ్లోకానికి రాబోయే శ్లోకానికి మధ్యలో చక్కని బ్రిడ్జిలాగా వ్యవహరిస్తాయి ఆ సంబంధాన్ని చక్కగా కలుపుతాయి కాబట్టి దానివల్ల మనకేమవుతుందంటే ఆ టాపిక్ చక్కగా బిల్డప్ ఉంటుంది అనమాట కాబట్టి అవతారిక చదివి తెలుసుకుని శ్లోకంలోకి వెళ్ళడం అదొక పద్ధతి సో అందరం తత్కథం కర్మ ఫల సంకల్పస్య సన్యాసత్వ యో కర్మానుష్ానాత్ కర్మఫల సకల్పస్ చిత్తవిక్షేపహేతో పరిత్యాగా యోగి గౌణము న పునః ముఖ్యం సన్న అభిప్రేతం దర్శయ ఓకే మంచిది తప్ప అంటే తప్పగా కథం ఎలా అని చెప్తాం చూడండి కర్మఫల సంకల్పస్ సన్యాసత్ సన్యాసిత్వం ఇప్పుడు మనం సన్యాసీని ఎవరిని అంటున్నాం కర్మయోగం చేసే గృహస్థుని బుద్ధిని సన్యాసిస్తుంది అదేంటీ గృహస్థుని బుద్ధుని సన్యాసిస్తున్నారు అంటే అయ్యా అలా కదండి ఒక గుణాన్ని పట్టాడుతున్నాం ఏమిటి ఆ గుణము సన్యాసము ఈయన ఏం సన్యాసం చేశాడు కర్మఫల సంకల్పాన్ని సన్యాసం చేశాడు కర్మఫలముని ఆకాంక్షించి కర్మల్ని అందరూ చూస్తూ ఉంటే ఆ కర్మఫలము యొక్క సంకల్పాన్ని విడిచిపెట్టేసి అంటే హృదయంలోనే పరివర్తన వచ్చింది ఆ సంకల్పాన్ని విడిచిపెట్టేసి కర్మను చేస్తున్నాడు కర్మఫలం అవద్దు కర్మ వద్దలో మూల కూర్చుంటే వాడు మళ్ళీ ఏదీ కాదు వాడు మందుడు అవసరేస్తాడు అలా కాదు కర్మని ప్రేమగా చేసుకుంటూ పోతున్నాడు కర్మఫల సంకల్పాన్ని సన్యాసం చేశాడు కాబట్టి ఇన్ని సన్యాసి అన్నాము వచ్చిన విషయమే మళ్ళీ ఒకసారి ఇష్టం ఉంటుంది తర్వాత యోగాంగత్వేనది కర్మానుష్ఠాన తర్వాత పైగా యోగి అంటున్నాడు యోగి అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన ఇత్యాది అనేకములైన కర్మలను చేస్తూ ఉంటాడు యోగంటే కర్మలను చేస్తూ ఉంటాడు అటువంటి అంతఃకరణానికి సంబంధించిన అనుష్ఠానాలను చేస్తూ ఉంటాడు ఆ యోగములో అంగము అయినటువంటి యమనియమాధులను నేను అనుష్ఠిస్తున్నాడు అనుష్ఠిస్తూ ఎలా అనుష్ఠిస్తున్నాడు చిత్తానికి అంటే మనస్సుకి అలజడని ఆందోళనని కలిగించేది కర్మ ఫల ఆసక్తి అది అలజడని కలిగిస్తుంది చిత్త విక్షేప హేతు అది ఆ చిత్త విక్షేప హేతు అయినటువంటి కర్మఫలాశక్తిని విడిచిపెట్టేసాడు కనుక కర్మఫల సంకల్పాన్ని విడిచిపెట్టేసాడు కనుక చిత్త ఏకాగ్రత వచ్చేసింది కనుక వీడు యోగి అయ్యాడు అని ఈ విధంగా ఈ గృహస్థుని పట్టుకుని యోగి సన్యాసి అని రెండు పెట్టేశారు ఆ రెండు ఏమిటి గుణాన్ని బట్టి వచ్చి గౌణ్యం గుణాన్ని గుర్తి చెప్పిన మాట కానీ వాస్తవంగా ఈయన ఇంకా సన్యాసి అయిపోయాడు ఇంక ఇంట్లో ఉండడానికి వీలు లేదు బయటికి తప్పి తోసేయండి అని కాదు ముఖ్యమైనటువంటి సన్యాసము యోగము కాదు నా ముఖ్యం సన్యాసిత్వం యోగిత్వం చే అభిప్రాయం అదే మళ్ళీ చెప్తున్నాను చెప్పండి చెప్తూ ఉండటం ఇది ఒక పద్ధతి శ్రీకృష్ణుడు గృహస్థుని పట్టుకుని సన్యాసి యోగి కర్మ చేస్తున్నవాడు గృహస్థాడు కార్యం కర్మ కరోత కర్మ చేస్తున్నవాడు పట్టుకునే వీరే సన్యాసి వీరే యోగి అంటే అది ముఖ్య సన్యాసి ముఖ్య యోగి అయిపోయిన కాదు ప్రైమరీ సన్యాసి ప్రైమరీ యోగి అని కాదు ది క్వాలిటీ ఆఫ్ సన్యాస అని చిత్త ఏకాగ్రత ఈయన మీద సన్యాసిత్వాన్ని యోగిత్వాన్ని ఒక స్థితి కోసం అలా చెప్పాడు అంతేకాని ఈయన యథార్థంగా సన్యాసం అయిపోయడం యోగైపోయడం ముఖ్య సన్యాసం కాది అనే విషయాన్ని ఈ రెండో శ్లోకం చెప్తోంది చూడండి ఎంత బాగా కమక్షం వచ్చిందో అది సబ్జెక్ట్ మాట క్లీన్ గా డెవలప్ అవుతాం ఆ విషయాన్ని ఇక్కడ బోధించటం కోసం సో శ్రీకృష్ణుడు రెండో శ్లోకాన్ని అంటున్నాడు ఎం సన్యాసమిది పాపకు యోగంతం విద్ధి సో ఇప్పుడు సన్యాసం అని దేనికి పేరు ముఖ్య సన్యాసం ప్రధానమైన సన్యాసం అని దేనికి పేరు సర్వకర్మలను విడిచిపెట్టుతారు భార్యాత్యాగం అగ్నిత్యాగం సర్వకర్మత్యాగం దీన్ని ముఖ్యమైన సన్యాసము నిజానికి వేదాల్లో శాస్త్రాల్లో ఏది ముఖ్యమైన సన్యాసం అని చెప్పారో అది కూడా యోగమే అని తెలుసుకోవటం యోగం విధి అంటే ఇక్కడ అంటే ఏం చెప్పినట్టు యోగము అంటే కర్మని చేసేదాన్ని యోగము ఉంటారు కర్మయోగం కదా కర్మని విద్య పెట్టి దాన్ని సన్యాసం ఉంటుంది వెనుక ఇలా ఉంది ఏది సన్యాసమో అది యోగమని తెలుసుకో అని అంటున్నాడు ఎన్ సన్యాసమిటి ప్రాహువు తం యోగం విద్ధి ప్రాంత ఏదైతే సన్యాసం అని మహాత్ములు చెప్పగారో రాహువు తం యోగం విద్ధి అది ఏ యోగమని తెలుసు అంటే ఏమిటి సర్వకర్మ పరిత్యాగమనే సన్యాసమును ఏదైతే శుభతులు స్కృతులు విస్తారంగా చెప్పి ఉన్నాయో ఆ సన్యాసమే కర్మను అనుష్ఠించుతా అనే యోగము అని తెలుసు ఉదోహనం వినగానే ఇలాగద్దాయి అని అనిపిస్తుంది చూడడం భాష్యకారులు దాన్ని చక్కగా వివరిస్తారు అంటే కర్మ ఈయన ఏది సన్యాసమో అది యోగమని తెలుసుకొని ఉన్నప్పుడు సన్యాసంలో ఉండే ప్రధాన గుణం ఏమిటి అక్కడ చెప్పిందే సన్యాసంలో ఉండే ప్రధాన లక్షణం ఏమిటి త్యాగం ఈ యోగము లేదా కర్మానుష్ఠానంలో ఈయన చేస్తున్న కర్మానుష్ఠానంలో ఉండే ప్రధాన లక్షణం ఏమిటి త్యాగం కర్మ ఫల త్యాగం ఆ త్యాగం అనే అంశాన్ని తీసుకుంటే ఏది సన్యాసమో అది ఏ యోగము అని తెలుసుకోవాలి అని చెప్పాడు ఆ త్యాగాంశాన్ని హైలైట్ చేసి చెప్పారు అది చెప్పి ఇంకో మాట ఉంటుంది ఒక ఆయన ఉన్నాడు ఆయన యోగి అయిపోయాడు యోగి ఇల్లు అవి ఇల్లు వెళ్ళిపోయి అక్కడేమో ధ్యానము ధారణ సమాధి ఇవన్నీ యోగ యోగులు యోగిరాజులు కదా నేర్చేసుకుని గుహలోనే ఆ యోగం చేసేస్తున్నాడు చేసేస్తుంటే ఆ యోగా ఎంతసేపు సమాధిలో కూర్చుంటాడు సమాధి మహా ఉంటాం ఎక్కువ ఉంటుంది ఒక గ్రంథాలను బాగా అభ్యాస బలం చేత సమాధిలో కూర్చున్నాడు కూర్చుని కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిచిన వెంటనే మళ్ళీ సంసార వాసనల నుంచి హృదయం నుంచి పైకొచ్చేస్తున్నాడు ఇప్పుడు ఆయన యోగి అయినట్టేవాడు ఆయన ఆయన కాఫీ తాగాల చే అనిపిస్తే శిష్యుడిని గురించి ఎరైపోయి చక్కటి ఫస్ట్ క్లాస్ పెట్టర్ కాపీ పెట్టి తీసుకురా అని చెప్పాడు చెప్పి శిష్యుడి పోయాడు ప్రిపేర్ చెప్పాడు ఈ లోపల ఎందుకు సమాధి చేసుకుని సమాధి నిష్ట కావాలని అనిపించింది సమాధి అలవాటు ఉన్నవాడు కాబట్టి ఇలా సమాధిలో ఆయన సమాధిలో కూర్చుంటే ఇంకా ఒక ముప్పై నిమిషాలు అసలు అలా ఏకాగ్రంగా ఉండిపోతాడు కదలకుండా ఈ లోపల పది నిమిషాల్లో శిష్యుడు కాపీ చేసి తీసుకొచ్చాడు శిష్యుడికి సమాధిలో ఉంటే ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదు ఎందుకో సమాజంలో డిస్టబెన్స్ తీసుకుని ఆయన కొత్త పద్దాలు నేను కోపం వస్తున్నాను అంటే ఆ శిష్యుడు ఏం చేశాడు ఈయన కోపం పెట్టడం వల్ల మనకేం ఉపయోగం అని ఆ కాఫీ వాడు తాగేసి వెళ్తాడు పడుకుని పడిపో ఈ సమాధిలోకి వెళ్ళక ముందున్న సంకల్పం ఏమిటి కాఫీ సంకల్పం సమాధిలోంచి రాగానే ఉన్న సంకల్పం మొట్టమొదటి సంకల్పం ఏమిటి కాఫీ సంకల్పం అంటే ఇప్పుడు ఈ కాఫీ సమాధిలో ఏ సంకల్పాలు ఉండవు కానీ సమాధిలోకి జాయిన్ అవడానికి ముందున్న లాస్ట్ సంకల్పమే సమాధిలోంచి వచ్చిన మొట్టమొదటి సంకల్పం అయింది అంటే ఇంక ఈ సంకల్పం ఎలా ఉందనమాట అది రెఫ్రిజిరేటర్లో పెట్టిన ఫుడ్ లాగా యథావశంగా ఉంది ఇప్పుడు ఫుడ్ ఫుడ్ రెఫ్రిజిరేటర్లో ఒక క్వాలిటీ ఫుడ్ పెట్టారనుకోండి అదే క్వాలిటీ ఫుడ్ బయట ఒక ఆరు గంటలు విడి అది పాడైపోతుంది మీరు తినలే కానీ రెఫ్రిజిరేటర్లో పెడితే ఏ మార్పులు చేర్పులు లేకుండా తీసుకుంటారు ఈ సమాధి ఒక రెఫ్రిజిరేటర్ సంకల్పాలన్నింటినీ రెఫ్రిజిరేటర్లో పెట్టిస్తే ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి కదనకుండా మళ్ళీ బయటికి తీయగానే వచ్చేస్తాయి థాయింగ్ ఎఫెక్ట్ అంటారు బయటికి తీస్తున్నప్పుడు ఏ కదలితా ఉండదు కొంచెం టెంపరేచర్ వచ్చేసేతకి మళ్ళీ అన్నీ బయటకు వచ్చేస్తాయి సమాధి మన హృదయంలో ఉన్న కామ సంకల్పాలను ఆ కామ సంకల్పాలని ఫ్రీస్ మళ్ళీ సమాధి నుంచి రాగానే అవన్నీ మళ్ళీ సాధారణంగా ఈ సమాధి యోగాలు చేసేవాళ్ళు నచ్చరా చాలా కోపిష్ఠి వాళ్ళగా ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది శాపం ఇచ్చేస్తామంటూ ఉంటారు అసలు అయితే శాపం ఇప్పుడు శాపం ఇస్తామని అంటున్నారు అంటే కానీ దుర్వాసన మహర్షి అయితే అష్టమానం మాట్లాడితే శాపం ఇచ్చేస్తానంటుంది ఇప్పుడు కోపమే ఏ కోపం అంత అధికంగా ఉంది అంటే కామా క్రోధోభిజాయి కోపం ఇప్పుడు కామన ఉన్నప్పుడే కోపం వస్తుంది కామన లేకపోతే కోపం రాదు కామన ఉండాలి ఆ కామనకి విఘాతం కలగాలి అప్పుడే కోపం వస్తుంది కాబట్టి కామలను ఉమ్మల్ని ఉన్నట్టుగానే ఉన్నాయి కోపాలు కూడా ఉన్నట్టుగానే ఉన్నాయి అంటే మనస్సులో ఉండే కామ క్రోధాది సంకల్పాలు ఏమీ విదిలిపెట్టలేదు అసంయ్య సంకల్ప సంకల్పాలు ఏమీ విడుగుపెట్టలేదు కామక్రోధాది సంకల్పాలు గడ్డము మేషము అన్ని పెంచి బదిరి గెడ్డము అని పెంచి మామూలుగా సమాధేహం చేస్తున్నాడు అంత మాత్రాన్ని యోగైపోయాడండి ఆబాదు అంటున్నాడు అసంయ్య సంకల్ప తి కష్ట కశ్చన అంటే అర్థం ఏం చేసినా వాడు మరో దృష్టితో చూస్తే ఎంతటి గొప్ప యోగేనా అవ్వచ్చు లోక ప్రసిద్ధిగా గాని యొక్క సమాధి యొక్క కాలము ఎంతసేపు సమాధిలో ఉంటాడనే దృష్టిలో కానీ లేకపోతే కొంతమంది యోగులు ఈ సమాధి బలం చేత గాలిలో ఎగలడం నీళ్ల నడవడం ఇలాంటి గొప్ప గొప్ప విద్యలని ప్రదర్శించే సమర్థం కూడా అయితే అవ్వచ్చు కానీ హృదయంలో ఉండే తామ క్రోధాది సంకల్పాలు అలాగే మిగిలి ఉంటే మటుకు వాడి యోగి కాదాలని మన ముందున్న ఈ గృహస్థున్నాడే వీడు కార్యము కర్మ తర్వాత గృహస్థుగా ఉంటూ ఇల్లు వాటిని చూసుకుంటూ చాలా సింపుల్గా జీవిస్తూ కర్తవ్య కర్మలను చూసుకుంటూ తర్వాత అలా త్యాగం చేసి కూర్చున్నాడే వీడు యోగి అని మళ్ళీ స్ఫూపిస్తున్నాడు కాబట్టి ఉంటూ నిష్కామంగా కర్మయోగాన్ని అనుష్ఠించటం యొక్క మహిళని ఇంకా ఇంతకంత పెద్ద మాటలతో స్పతించడం ఎక్కడ సంభవం కాదు నీకు ఎక్కడ కనపడగల అదే గేత యొక్క రెవల్యూషన్ ఆ విధంగా అది మీకు ఆ శ్లోకాల యొక్క తాత్పర్యం వచ్చేసింది కదా భాష్యం చూపించమ తత్ఫల పరిత్యాగ లక్షణం పరమాసన్యాసమితి ప్రాహుతి శ్రుతిస్మృతివాదా యోగం కర్మానుష్ఠానలక్షణం హే పాను సపో పాజకపుత్ర అంటే సంబోధన ఏమిటంటే నువ్వు అష్టమానం నువ్వు పాండు రాజు కొడుకువి రద్దుకుంచి కొడుకుతీవి నష్టమానం వాళ్ళు కొడుకు వీళ్ళు కొడుకువి ఇక్కడ అభిప్రాయం ఏంటంటే ప్రేమతో సంబోధించాడు తర్వాత పాండు శ్వేతవర్ణం ఎల్లధనం అర్థం పాందువర్ణము సత్వగుణానికి ప్రతీక రక్తవర్ణం రజోగుణానికి కాల నలుపు తనోగుణానికి ప్రతీక అది సింబల్స్ కాబట్టి పాండవ అంటే తెల్లని గుణము సత్వగుణము ప్రధానముగా అలవాటు అని అర్థం ఎందుకంటే ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఈ త్యాగము ప్రధానము బాహ్యంగా మనము ఎలాంటి వేషం చేసామని ఏ ఆశ్రమంలో ఉన్నామని లేక ఏ ఏం గొప్ప గొప్ప సిద్ధులు సంపాదించామని ముఖ్యం కాదు ఎంత త్యాగము చేసామని ముఖ్యం అని ఆ త్యాగ లక్షణాన్ని హైలైట్ చేస్తూ నువ్వు సత్వగుణ ప్రధానుడు కనుక హే అగ్జున నువ్వు త్యాగాన్ని చేయగలవు నీకు ఆ లక్షణం చూసి మాను స్థితి అనే ప్రే ప్రోత్సాహం చేయడం కోసం సో ఇప్పుడు వాటిని చూడండి సన్యాసం అంటే ఏమిటి పరమార్థ సన్యాసం ముఖ్య సన్యాసం గౌరవ సన్యాసం కాదు సన్యాసం గౌరవ సన్యాసం అంటే సన్యాసం లాంటి సన్యాసం ముఖ్య సన్యాసం అంటే సన్యాసమే సన్యాసమే అంటే అర్థం ఏమిటి సర్వకర్మలోనే త్యాగం చేయటం కర్మల్ని త్యాగం చేస్తే కర్మ ఫలాలను కూడా త్యాగం చేసినట్టే సర్వ కర్మ ఫలాలని త్యాగం చేయటం సర్వాన్ని త్యాగం చేసిన ముఖ్య సన్యాసము వ్యక్తిదిలో స్మృతులు అటువంటి సన్యాసాన్ని బాగా విస్తారంగా చెప్పి ఉన్నారు శృతి స్మృతి వాదా సత్ రాహు ఆ ముఖ్య సన్యాసము వ్యక్తిదిలో మనం ఇప్పుడు మాట్లాడుతున్న నిష్కామ కర్మానుష్ఠానము కూడా అట్టిదే అని తెలుసు సో యోగం తం విద్ధి యోగం అంటే ఏమిటి కర్మానుష్ఠాన లక్ష్యం కర్మని చేత అనే లక్షణం ఇంకా రహస్యం ఏంటంటే ముఖ్య కర్మయోగానికి సన్యాసానికి ముఖ్య సన్యాసానికి తేడా ఏంటంటే ముఖ్య సన్యాసంలో కర్మలు కర్మఫలాలు అన్నీ త్యాగం చేయబడతాయి కర్మయోగంలో కర్మఫలాలు మాత్రమే త్యాగం చేయబడతాయి కర్మలు ఉంటాయి రహస్థి కదా అంటే తేడా ఆ తేడా వరకు సన్యాసి యొక్క మహిమ ఉంటుంది కానీ త్యాగము అనే అంశం కర్మఫల త్యాగము అనేది చాలా గొప్ప లక్ష్యం నిస్వార్థంగా ఉండటం ఉన్నది సరే ధర్మ ఫల త్యాగం ఉంటే నిస్వార్థ జీవితం అది చాలా గొప్ప జీవితం మీరు ఆలోచించండి సన్యాసం తీసుకుని నిస్వార్థం కోసం పంటలు పడుతున్నాడు అనుకోండి దాంతో ఇస్తే సన్యాసం తీసుకోకుండా నిస్వార్థంగా జీవించినది ఎప్పుడూ ఆ మహిమ ఎప్పుడూ ఉండనే ఉంది కనుక ఆ కర్మను అనుష్ఠిస్తూ ఉండే కర్మయోగము కర్మ ఫల త్యాగం చేసి అది ఏదైతే కలదో అది పరమార్థ సన్యాసానికి ఉచ్ఛ సన్యాసానికి ఏమాత్రము తీసిపోదు సుమా అంతటి తప్పది అని తెలుసుకోవాలి ఇప్పుడు ఈ బీరువాలుంటే చూడండి గాద్రేజ్ బీరువా మన లోకల్ మేత్ బీరువ ఉంది లోకల్ మేత్ బీరువాళ్ళ వాడు ఏమని చెప్తాడంటే ఎవరైనా గార్డ్రేజ్ బీరువాళ్ళు పదివేలు పోల్స్ ఎందుకు ఉంటాము మాకు సగం ఖరీదులో నువ్వు మా ఈ లోకల్ గేడ్ బీరువా కొడుకో వీరికి దానికి ఏది తేడా లేదు అది ఎంత పని చేస్తుందో ఇది అంత పని చేస్తుంది అని చెప్తాడే మనం అలాగే ఆ మాట మీరు కొంత మాత్రం దాని అర్థమంటే గార్డ్రేజ్ బీరువా ఎందుకు పరికిరా అది గొప్పదే కానీ ఇది కూడా గొప్పదే ఎంత గొప్పది మానవుల్లో గొప్పదని చెప్పినప్పుడు గొప్పదాంతో పోల్చి గొప్పదని చెప్పాలి అనేటికంటే గొప్పది ఏది గార్డ్రేజ్ ఓకే ఇది గాడ్రేజ్ ఎంత గొప్పదో అంత గొప్పది అంటే గాడ్రేజ్కి దీనికి ఐడెంటికల్ ఐడెంటికల్ కాదు ఐడెంటికల్ ఎందుకు అవుతుందండి ఐడెంటికల్ ఎందుకు అవుతుంది అన్ని ఇంటి పెట్టి సన్యాసం పుచ్చుకునే వాడు గృహస్తు ఐడెంటికల్ అవడం సిమిలర్ అవ సిలర్ అది కానీ కాబట్టి ఆ పరమార్థ సన్యాసం ఎంత గొప్పదో ఈ కర్మయోగం కర్మలు చేసుకుంటూ కర్మ ఫల త్యాగం చేసుకున్న కర్మయోగం ఉన్నదే అపాహ ఇది చాలా గొప్ప అది ఉపస్థుతి రెండో స్థుతి తీరా సన్యాసం పుచ్చుకున్నాక సంకల్పాలు ఏది ముందు పెట్టడం జరిగింది అప్పుడు అసన్యస్త సంకల్ప యోగి ఫలతి కష్ట సంకల్ప త్యాగం చేయాలి సన్యాసి అన్నా యోగి అన్నా సంకల్పాన్ని త్యాగం చేయటం ఎందుకంటే కర్మ బాహ్యమునందుంటుంది మీరు బాహ్యమునం నిండే కర్మను త్యాగం చేయటం తేలిక కర్మకి ప్రేరణ ఇచ్చే సంకల్పం అంటే కర్మఫలాశక్తి అది సంకల్పం ఉంటాయి కర్మఫలముండే కృష్ణ ఆ సంకల్పాన్ని త్యాగం చాలా కష్టం నేను కర్తను అనే ఆ అభిమానాన్ని నేను భోక్తను అనే అభిమానాన్ని త్యాగం చేయటం కర్మఫలమునందుండే ఆ కర్మఫలానికి విఘాతం కలిగించి వాళ్ళ వెళ్ళిండే ద్వేషాన్ని కర్మఫలం దక్కుతుందో దక్కదో అనే భయాన్ని త్యాగం చేయటం ఉంది వీటి అన్నిటికీ అతీతంగా వెళ్ళటం ఉన్నది అబ్బా అది చాలా గొప్ప ఉంది కాబట్టి సన్యాసి ఎప్పుడూ గొప్పవాడే కాబట్టి నిజానికి సన్యాసిగా ఉండి ఈ సంకల్పాలన్నీ పెట్టుకుంటో సతమతం అవడం కంటే గృహస్థుతో కర్మయోగా అనుష్ఠించటే మేల చెప్పవచ్చు ఆ మే భ మంగోపాదోత్ ప్రవృత్తిలక్షణిపరీతృత్తిలక్షణ పరమాత్మస్యాసేన కీదృశం సామ్యమంగీకృత్య ఇప్పుడు భాష్యం జరిగినప్పుడు శ్లోకంలో ఉన్న విషయము మరింత స్పష్టతను సంతరించబోతుంది తర్వాత భాష్యం సంస్కృతం అంతా గొప్ప గొప్ప వస్తే గానా అర్థం కాదు అన్నమాట వాస్తవమే కానీ మీరు సుఖదాము మనకు తెలియదులేని వదిలిపెట్టే డోంట్ జీవితాం టు ఇట్ దాన్ని పట్టుకుంటే అది కొంతగా కొంతనా అని అవగతికి వస్తుంది ఎందుకంటే పదాలన్నీ తెలుగు పదాలే ఉంటాయి ఇప్పుడు ప్రవృత్తి నివృత్తి సంస్కృతంలో అయితే ప్రవృత్తి అంట తెలుగులో అయితే ప్రవృత్తి సంస్కృతంలో ఘట అంట తెలుగులో ఘతము తెలిసిందా అంటే మాకు ఘతం అంటే ఒక తెలుసు పోన్లండి ఇప్పుడు తెలుసుకోండి కొండ అని అర్థం ఇప్పుడు తెలిసింది కదా అంటే రేపు వచ్చుకోండి ఘట అంటే మీకు ఇంకా డౌట్ ఉండదు కదా అలా తెలిసిపోతుంది అంత కష్టమే ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ప్రశ్న రక్షణ ఈ రెండు మీరు ఇలాగే దూరంగా మాట్లాడతారు కర్మయోగం అంటే ఏమిటి ప్రవృత్తి కర్మలను చేయటం ప్రవృత్తి ప్రవృత్తిగా ఉంటుంది ప్రవృత్తి రూపంగా ఉంటుంది ప్రవృత్తి కర్మయోగం నివృత్తి అంటే దానికి ఆపోజిట్ తద్ విపరీతం నివృత్తి తూర్పు కొనమరాలు తూర్పు ఇప్పుంటే కొనమర ఎక్కుంటుందండి హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీస్ ఆపోజిట్ గా ఉంటుంది డయామెట్రికల్ ఆపోజిట్గా ఉంటుంది పూర్తి ఉంటుంది పడవరుతుంది అలా ఉండదు ప్రవృత్తికి అయితే నివృత్తికి ఆపోజిట్ సద్వేపర్ ఇప్పుడు పరమార్థ సన్యాసం ముఖ్య సన్యాసం అంత గొప్పదో కర్మయోగం అంత గొప్పది ఏంటి మీరు చెప్పేస్తున్నారే ముఖ్య సన్యాసము అంటే నివృత్తి ప్రధానము కర్మయోగము అంటే ప్రవృత్తి ప్రధానము ఇది వాస్తవంలో వన్ ఐటీ డిగ్రీస్ అపోజిట్ గా ఉంటూ ఉంటే నివృత్తి ప్రధానమైనటువంటి సన్యాసము ప్రవృత్తి ప్రధానమైనటువంటి కర్మయోగము ఒక్కటే అని ఈ సామ్య సమత్వాన్ని మీరు ఎలా చెప్తారు ఏ బేసిస్ చెప్తారు అని ఒక ప్రశ్న వేసుకుని కీలశం సామ్యం అంగీకృత్య తద్భావ ఉచ్యతే అంటే యోగము సన్యాసము ఎత్తిదో కర్మయోగము సన్యాస వ్యక్తిదో అట్టిదే అనే ఆ సామ్యాన్ని మీరు ఏ బేసిస్ మీద చెప్తారు అని ఒక ప్రశ్న ఉదయించటం సహజ ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను ఈ ప్రశ్న ఇంతకు ముందు వచ్చింది నేను చెప్తా అయినా మళ్ళీ ఒకసారి భాష్యకారులు దాన్ని బలం చేస్తారు అస్థి పరమాత్మ సన్యాసేనా సామ్యం కర్తృద్వారర్మయోగ సామ్యో ఇది సామ్యం పరమాత్మ ముఖ్య సన్యాసం తీసుకున్నవాడు చేసిన ఘనకార్యం ఏంటి గతంలో అంటే ఆయన త్యాగం చేశాడు ఓకే త్యాగం చేశాడు ఈ కర్మయోగం చేసుకున్నవాడు ఏం చేసుకున్నాడు కర్మఫలాన్ని త్యాగం చేసుకున్నాడు కదా త్యాగము అనే సామ్యము ఉన్నది ఆ సామ్యాన్ని పట్టుకుని ముఖ్య సన్యాసము ఎత్తిదియో కర్మయోగము కూడా పట్టిదియే అని నేను చెప్తున్నాను ఈ త్యాగం వల్ల ఏమో కలుగుతుంది మోక్షం సిద్ధిస్తుంది ముఖ్య సన్యాసి ఏ విధంగా మోక్షానికి అనుగుణవుతాడో ఈ కర్మానుష్ఠానం చేసే కర్మ యోగి కూడా ఆ విధంగా మోక్షానికి అనుగుడవుతాడు కాబట్టి సామ్యము ఈ సామ్యాంశాన్ని మరింత విష్కారంగా పెట్టు పౌర్ణ ఓర్ణిమ పౌర్ణిమే పౌర్ణశ పౌర్ణమా పౌర్ణమే ఓ శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమో హరి ఓంశ్రీకృష్ణార్థన